ఆత్మజలం అంటారు ఏంటంటే ఆత్మజలం ఎట్ట అవుతుందండి అచలం అన్న ప్రతిపాదన ఆత్మతో మొదలయండి అంటే కథలని దానిని చూడటం కదలని స్థితిలో ఉండటం ఉన్నది ఉన్నట్లుగా ఉండటం అన్నటువంటి నిర్ణయక్రమం ఆత్మనే నిర్ణయంతో ప్రారంభమవుతుంది కేవలాత్మ ఆత్మ కాదేమిటి దేహాత్మ ఒకటేనా దేహాత్మ నుంచి కేవల ఆత్మ వరకు ఆత్మే మనమే స్థాయి భేదంలో స్థితి భేదంలో దానికి అనేక రకాల పేర్లు పెట్టాం ఆత్మన్నం బ్రహ్మన్నం పరబ్రహ్మన్నం పరాత్పరమన్నం రకరకాల స్థాయి భేదాన్ని గుర్తుపట్టడానికి మనం ఏర్పాటు చేసుకున్న అనుక్రహణిగా దానికి ఉన్న వస్తువు ఒకటే కదా పరబాహ్యం ఎప్పుడూ పరబాహ్యంగానే ఉంది కదా పరబాహ్యం ఎరుక అవలేదు ఎరుక పరబాహ్యాన్ని గుర్తించను లేదు ఒకవేళ గుర్తించే ప్రయత్నం చేస్తే ఎరుక తానే లేకపోతే మనం కూడా చూడండి జీవభావంలో ఉన్నావు ఆత్మని గుర్తించగానే ను అది అయిపోయేవాడిని అంతే ఇంకా మరలా నువ్వు ఏ వెతికి చూద్దామన్నా నీలో జీవభావం ఎక్కడుందో వెతకాలప్పుడు పరిశోధించాలి పూర్వమేమో ఆత్మ ఎక్కడుందో పరిశోధించేవాడు ఒక్కసారి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ఆత్మనిష్టానికి పోతే ఇప్పుడు జీవభావం ఎక్కడుందో మళ్ళీ వెతకాలి వ్యవహార కాలంలో దిగి వచ్చి వ్యవహరించాలి అంటే వెతుక్కోవాలన్నమాట ఆ అజ్ఞానుల మధ్యలో జ్ఞాని జ్ఞానుల మధ్యలో అజ్ఞానిని చూస్తే బాగా అర్థమైంది వెతుక్కుంటూ ఉంటాడు ఈ జ్ఞాని ఏం చెయ్యాలన్నా వెతుక్కుంటూ ఉంటాడు ఎందుకని ఈ తెలివి ఆ తెలివి ఇక్కడ పని చేయదు ఈ లాభ నష్టాలు ఏ దాంట్లో ప్రవృత్తులు ఎట్సెట్రాలో వాడిని తీసుకొచ్చి పడేసాం అనుకోండి వాడిని పడేస్తే వాడిని అడిగితేనా ఏం చెప్తాం ఏమంట ఇది లాభమా నష్టమా అంటుంటారు ఏమిటి లాభం ఏమిటి నష్టం రోజు ఆయుర్దాయాన్ని ఎవడో గమనించడు మిగిలిన లాభ నష్టాలన్నీ గుర్తిస్తూనే ఉంటాడు ఏవిడి ప్రయోజనం ప్రధాన నీ ఆయుర్దాయం కదా నీ ఆయువు అది నష్టం అది నష్టమైపోయిన తర్వాత ఎన్నుంటే మాత్రం ఏవిడి ప్రయోజనం జాగ్రత్తగా గమనించాలన్నమాట ద్వంద్వ ప్రా ప్రవృత్తులలో ప్రవృత్తులలో చలమును అనుసరించేటటువంటి జీవనంలో చెంచలం హి మనకృష్ణ ప్రమాది బలవదృఢం ఎంత బలవదృఢం అయిపోయిందయ్యా అంటే కట్టడానికి వీలుగానంత పాదరసం ఎలా అయితే కట్టడానికి వీలు పోయిందో దాన్ని అష్ట సంస్కారాలతో ఎలా అయితే కట్టిస్తున్నామో అలాగే దీనిని కూడా అష్టాంగ యోగంతో కట్టించవయ్యా అది యోగాష్టాంగ యోగం అయినా పర్వాలేదు జ్ఞానాష్టాంగ యోగం అయినా పర్వాలేదు జాగ్రత్తగా అలా సంస్కరించాలి యోగం అంటే సంస్కరించు పద్దెనిమిది యోగాల్లో ఏ యోగానైనా తీసుకో నష్టమేం లేదు నీకేది సాధ్యమైతే తీసుకో ఏది ఎక్కువ తక్కువ అనుకో మాట అన్నిటికీ ఫలితం ఒకటే మనోజయమే ఆత్మసాక్షాత్కారమే ఆత్మనిష్టయే తా కథలట పరమశివుడు ళ సుబ్బనాన్న గారి దగ్గర చల్లపల్లిలో పాగోలు పడమటి వీధిలో బళ సుబ్బనాన్న గారిని ఉండేవారు మహానుభావులు వారి వద్దకు ఎవరో వెళ్ళేవారు వెళితే ఆయన సాధ్యమైనంత వరకు మౌనంలో ఉండేవారు పెద్దలందరూ ఎప్పుడూ మౌనమే అందుకని మోక్షం తర్వాత ఏమిటంటే మౌనమే నీకు మోక్షం నిజంగా అనుభూతమైంది ముక్తి నిజంగా అనుభూతమైందంటే నువ్వు మౌనంగా ఉండుకోవాలి ఆ ఘనీభవించిన మౌన స్థితిలో ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడేవారు వారి వద్దకి చెవులో ఇల్లు కట్టుకుని ప్రతి నాకు ఉపదేశం నాకు ఉపదేశం నాకు ఉపదేశం ఇవ్వండి అడుగుతున్నారా వారి వద్ద ఇంకొకరు ఉండేవారు వెంకయ్య గారు వారేం చదువుకోలేదు కానీ వారిని ఎప్పుడు ఆశ్రయించి వల్ల వారి మౌనం వీరికి ప్రాప్తి వరే విద్యలు నేర్చుకోలే వరే సాధనలు చేయలే ఎంత అదృష్టవంతుడంటే వారి ఈశ్వరీయ మౌనం వారితో ఉండగా ఉండగా ఉండగా ఉండగా ఏమి లేదు వారిని అంతే ఆ మౌనం ఒక క్షణంలో వీరికి ప్రాప్తించేసి అంటే అర్థం ఏంటంటే ఈయన ఆయనలో కలిపేసుకున్నాడా కలిపేసుకోగానే వారి మౌనం వీరికి ప్రాప్తించేసి ఇంకా అలా ఉండిపోయాడు ఈయన కూడా మహానుభావులాగా ఉన్నాడు అనుకుని ఈయన దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు మీరే ఆయన ఇవ్వటం లేదు ఉపదేశం ఏండి అని ఈయన చెవులు ఇల్లు కట్టుకుని సరే ఓ పొద్దున పూట ఎవరో వెళ్ళి అడుగుతూ ఉంటే సరే రాత్రికి రాత్రి చూద్దాంలే అన్నారు సరే రాత్రికి వెళ్ళాడు మళ్ళా రాత్రి వెళ్తే అప్పుడు రాత్రికి పక్కన వివిధ భారత్లో ఎవడో రేడియోలో పాట పెట్టాడు ఇప్పుడు కాదు విషయం ఇది ఏనాడుజో పంతొమ్మిది వందల ముప్పై నలభైల విషయం అప్పుడు రేడియో తప్పేముంది అప్పుడు రేడియో పెట్టాడు పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే అనే పాట వస్తుంది అన్నారు విన్నావా అన్నారు విన్నానండి అదే నీకు ఉపదేశం పో అన్నారు ఏమిటండి ఇది ఇదేమిడు ఆ దాంట్లోనే ఉపదేశం సరిగ్గా తెలుసుకుంటే అన్నారు ఫినిష్ మళ్ళా మౌనమే మౌనంలో ఉన్న వాళ్ళతో విషయం ఇదేనండి ఇది గుర్తుపెట్టుకోండి మౌనం ఎవరికైతే అనుభూతమైందో వాళ్ళు కేవలం సూచిస్తారు అంటే వ్యాఖ్యానించటాలు ఉపన్యసించటాలు గంటల తరబడి చెప్పటాలు గట్రాలు ఉండవు అన్నమాట వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అంత అక్షర సత్యమై విలువైంది అయి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళు మౌన స్థితి నుంచి మాట్లాడతారు వాళ్ళు మనమేమో మాట్లాడు